రి ఓం గణానా కలింగ్ కవీనాముపమశ్రవస్త జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పతీల సాదనం శ్రీమహాగణాధిపతాశివసా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపే గురు పరపరాద్ర కమిష్ రామదేవాద్రం పశ్యేనాక్షన్యజ్రాథిరైరంగైస్తున్న ఇంద్రో వృద్ధశ్రవా స్తిన పూషా విశ్వేదాస్తి నస్తా పుష్పేమి ఓ శాంతిశాంతిశాంతిథైకస్మిన్ ఘటాకాశేధూమాదిభి ే సంప్రయ్యేవాది జీవుడికి ఈశ్వరుడికి అభేదము ఎలాగా ఈ అభేదాన్ని అద్వైతులు చెప్తారు అది ఎలా కుదురుతుంది అని ద్వైతవాదుల యొక్క పెద్ద దండయాత్ర వాళ్ళు ఆక్రమణ చేస్తూ ఉంటారు ఎలా కుదురుస్తావు నువ్వు అభేదాన్ని అని ఎందుకంటే వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే సుఖ దుఃఖాదులు భిన్నంగా ఉన్నాయి కదా ఒకడు సుఖీ అయితే ఇంకొకడు దుఃఖీ వీళ్ళిద్దరూ అంతా కలిపి పరబ్రహ్మలో ఒకటైపోతే ఈ సుఖం ఈ దుఃఖం వెళ్ళి పరబ్రహ్మకి అంటుకుంటే మొత్తం ఈ సృష్టిలో అన్నిటికంటే పెద్ద సంసారి దేవుడు అవుతాడు ఎందుకంటే వ్యక్తులకు జీవులకు వాళ్ళ వాళ్ళ సంసారమే ఉంటే దేవుడికి వీళ్ళందరి సంసారం ఉంటుంది ఎందుకంటే జీవుడే ఈ దేవుడు కనుక అని ఇది ఒక ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంట్ మీద అబ్జెక్షన్ ఏమిటంటే చూడండి స్థూలంగా ఆలోచిస్తే మీకు అలా అనిపిస్తుంది కొంచెం సూక్ష్మంగా ఆలోచించడం ఆరంభం చేయండి ఇప్పుడు ఘటాకాశం ఉన్నది ఆ ఘటాకాశంలో మట్టియో ధూమము పొగ ఇలాంటివి ఉంటాయి ఆకాశంలో ఇంకో ఘటాకా ఇంకో ఘటంలో ఉన్న ఆకాశం స్వచ్ఛంగా ఉంటుంది మీరు దాన్ని ఘటాకాశంగా ఆ ఘట లక్షణాలు ఘటన చుట్టూ ఉండే పరిస్థితులు ఆకాశం ఎత్తిన వేసి ఆకాశం ఇలా ఉంది అంటే భేదం మీకు కనబడుతుంది కానీ ఆకాశానికి వీటన్నిటి ఎందు వీటన్నిటి కారణంగా మాలిన్యం వస్తుందా రాదా చూసుకోవాలి సో ఇప్పుడు మట్టి ఉంటుంది ధూళి ఉంటుంది ఈ ధూళి వల్ల వాతావరణం కలుషితం అవుతుంది కానీ ఆకాశం కలుషితం కాదు వాతావరణం వేరు ఆకాశం వేరు పొగ ఉంది పొగ వల్ల ఆ వాతావరణంలో మీకు ఫాగ్ కనపడకపోవడం ఇవన్నీ ఉంటాయి తప్పిస్తే ఆకాశానికి ఏమీ లేదు ఆకాశం వల్ల స్వచ్ఛంగానే ఉండు అసంగంగా స్వచ్ఛంగా ఉంటుంది తర్వాత ఆకాశము నిరవయవము ఇన్ని లక్షణాలు ఆకాశంలో ఉన్నాయి కాబట్టి ఘటాకాశ మఠాకాశ పటాకాశ కరకాశాదులు భిన్న భిన్నములుగా గోచరించిన వాటి ఎందు ధర్మములు రజస్సు ధూళి పొగ ఇత్యాది ధర్మములు కూడా భిన్నంగా ఉన్నట్లు భాషించిన స్థూల దృష్టితోటి మీరు కొంచెం సూక్ష్మంగా చూసి ఆకాశము మొక్కలు కాలేదు ఆకాశము ఈ రజస్సు ధూమము మొదలు వాటితోటి సంగము కూడా లేదు రెండు పాయింట్లు గమనించాలి ఆకాశం మొక్కలు కాలేదు ఆకాశానికి ఈ పొగా మొదలుగు వాటి యొక్క సంగము లేదు కాబట్టి ఈ భేదము కనిపిస్తున్న ఆకాశము ఏకము అదేవిధంగా జీవుల విషయంలో కూడా మనస్సుకి చైతన్యానికి ఉండే తేడాను గమనించాలి ఒక మనస్సులో సుఖం ఉంటే మరో మనస్సులో దుఃఖం ఉండొచ్చు ఆ భేదం ఉంది ఒక దేహంలో ఒక లక్షణం ఉంటే మరో దేహంలో మరో లక్షణం ఉన్నది కాబట్టి దేహాల్లో భేదము మనస్సులలో భేదము అది ఉన్న మాట కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే జీవుడు అనేవాడు దేహము మనస్సులతోటి కలిసిపోయి ఉంటాడా విడిగా ఉంటాడా నెంబర్ వన్ నెంబర్ టూ జీవుడు అనేవాడు చైతన్యం అయితే ఆ చైతన్యం మొక్కలు ముక్కలుగా అయ్యి ఇంతమందిలోనూ విడివిడిగా పంచిపెట్టబడినట్టుందా లేకపోతే ఆకాశ దృష్టాంతం వలె ఆ చైతన్యానికి మొక్కలు లేవా ఈ రెండు అంశాలు చూసుకోవాలి సో ఎలా అయితే ఆకాశము నిరవయవమో ఆ చైతన్యం కూడా నిరవయవం గనక అది ముక్కలయ్యే ప్రసక్తి లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఎలా అయితే ఆకాశమో అసంగమో జీవ ఆత్మ చైతన్యం కూడా అసంగం గనక దానికి ఈ అంతఃకరణలో ఉండే సుఖ దుఃఖాలతోటి మరో అంతఃకరణలో ఉండే పుణ్యపాపాలతోటి ఏమీ సంఘము లేదు కాబట్టి భేదహేతువు లేదు భేదానికి ఒక హేతు ఉండాలి ఆ భేదహేతువు లేదు కనుక ఆత్మ ఇది సిద్ధాంతం దీని మీద చర్చ ఆత్మ ఒక్కటైతే ప్రధానము ఇది సాంఖ్య సిద్ధాంతం ఈ సాంఖ్య ఈ సిద్ధాంతాల యొక్క పూర్వాపర సందర్భం కూడా ఈ విధంగా ఉంటుంది ఈశ్వరుడు జగత్తును ప్రయత్నపూర్వకంగా తయారు అనే ఒక సిద్ధాంతం దాన్ని తార్కికుల యొక్క సిద్ధాంతం వైశేషికుల యొక్క సిద్ధాంతం పరమాణువుల్ని తీసుకుని జగత్తుని తయారు చేస్తున్నాడు ఈశ్వరుడు తానే జగత్తు అవుతున్నాడు తానే జగద్రూపంగా పరిణామాన్ని చెందుతున్నాడు దీన్ని పరిణామవాదము కరోతి కరోతీ కాదు భావతి ఉన్నది ఈశ్వరుడే పరివర్తన లేదు ఈశ్వరునిలో ఈశ్వరుని తరఫు నుంచి ప్రయత్నమూ లేదు ఈశ్వరునిలో క్రియా కర్తృత్వము లేదు పరివర్తనము లేదు కేవలము జగత్తు యొక్క ప్రతీతికి అంటే అపియరెన్స్ అధిష్టానంగా ఉండడం తప్పించి ఈశ్వరునిలో పరివర్తన లేదు ప్రయత్నమూ లేదు రజ్జువు సర్పానికి అధిష్టానమైన సందర్భంలో ఏ ప్రయత్నం చేస్తుంది రజ్జువు రజ్జువునందు ప్రయత్నమూ లేదు పరివర్తన లేదు అదేవిధంగా ఈశ్వరునియందు పరివర్తన కానీ ప్రయత్నం కానీ లేకుండానే ఈశ్వరుని ఎందు జగత్తు భాషిస్తోంది మీకు జగత్తు గురించి చెప్తా చూడండి జగత్తు జీవుడు గురించి ఆ పరమాత్మ చైతన్యము అజ్ఞానము చేత పరిచ్ఛిన్నమైనప్పుడు జీవుడు అనే రూపాన్ని సంతరించుకుంటుంది అదే పరమాత్మ చైతన్యము అజ్ఞానములకు అజ్ఞానములకు ఆశ్రయమైనప్పుడు జీవుడు అనబడుతుంది అదే పరమాత్మ చైతన్యము అజ్ఞానములో విషయమైనప్పుడు జగత్తు అనబడుతుంది యమనార్థమైందండి నేను చెప్పిన ప్రణాళిక వేష్టర రాశి దగ్గర సూక్తుల వంటి ఒక వాక్యం ఇది సో మళ్ళీ చెప్తున్నా పరమాత్మ చైతన్యము అజ్ఞానానికి ఆశ్రయమై జీవుడుగా అజ్ఞానంలో విషయమై జగత్తుగా కనబడుతోంది కనబడ్డమే తప్ప అక్కడ జీవుడు కానీ జగత్తు కానీ వేరే రానులేదు ఉండను లేదు అంతా ఒక్క పరమాత్మయే గలాదు ఇది అస్థి కాబట్టి మూడు వచ్చే ఇప్పుడు మీకు కరోతి భవతి అస్థి కరోతి వైశేషికులు భవతి పరిణామవాదులు అస్థి అద్వైత వేదాంతం ఇప్పుడు ఈ పరిణామవాదులలో మళ్ళీ అనేక కేటగిరీలు ఉన్నాయి కరోతి దీన్ని ఆరంభవాదము అంటారు భవతి అన్న దానిని పరిణామవాదము అంటారు ఈ పరిణామవాదంలో ఈశ్వరుడే జగద్రూపంగా పరిణమించాడు అని చెప్తారు ఈ ఉపాసకులందరూ అలాగే చెప్తారు ఈ దేవి ఉపాసన చేసి వాళ్ళు ఏమంటారంటే ఆ దేవే జగత్తుగా పరిణమించింది అని చెప్తారు విష్ణువుని ఉపాసించి వాళ్ళు దేవి కాదు పరిణమిస్తే విష్ణువు చెప్పిన మాట వినాలి దేవి విష్ణువు జగత్ రూపంగా పరిణమించాడు అని వాళ్ళు చెప్తారు విష్ణువు కాద శివుడు విష్ణువు ఆయన చెప్పిన మాట వినదగ్గవాడు తప్ప తనంతా తానుగా ఏమీ చేయలేడు శివుడు పరిణమించాడు అని శైవులు చెప్తారు ఆర్య ఆది ఏమని చెప్తారంటే ఈ విష్ణువు శివుడు అని పురాణాల గోల మీరు తీసుకొచ్చి అంతా గడబడి చేసి పెట్టారు హిరణ్య పరిణమించాడు అని హిరణ్య సూక్తాన్ని చెప్తారు ఎక్కడైనా మీరు ఆద్య సమాజానికి వెళ్తే హిరణ్య గర్భ సూక్తాన్ని హిరణ్య గర్భ సమవర్త అగ్రే భూతాపతి ఆసీత్ సదాధార పృథివీంద్యాతే మాంకస్మై దేవాయ హిధేమ నేను సుస్వరంతో చెప్పాను అక్కడ స్వరంగా చెప్పరు ఏదో పాటు పాడినట్టు చెప్తా దంపుళ్ళ పాట లేదా దంపేపుడు ఏదో పాట పాడతారే అలా చెప్తారు మొత్తానికి ఎలా చెప్పినా ఈ మంత్రాలు ఇంకా ఉన్నాయి మంత్రాలు హిరణ్ జగర్భ సూక్తాన్ని కాబట్టి శివుడు పరిణమించాడన్నా విష్ణువు పరిణమించాడన్నా హిరణ్ జగర్భుడు పరిణమించాడన్నా శక్తి దేవత ఆవిడ పరిణమించిందన్నా మొత్తానికి వీళ్ళందరూ కూడా ఈశ్వర పరిణామవాదులు అనపడతారు ఆ ఈశ్వర స్థానంలో ఎవడికి నచ్చిన పేరు వాడు పెట్టుకుంటాడు తర్వాత ప్రకృతి పరిణామవాదులు ఈశ్వరుడు అలా ఉన్నాడు ప్రకృతి పరిణమించింది ఆ ప్రకృతికే ప్రధానము పేరు వీళ్ళు యోగులు పాతంజల యోగ సిద్ధాంతానికి చెందినవాళ్ళు పాతంజలి యోగం నుంచి ఈశ్వరుణ్ణి మైనస్ చేసేయండి ఈశ్వరుడు లేదేం లేదు ప్రధానమనబడే ప్రకృతియే పరిణామాన్ని చెందింది ఇంకేశ్వరుడు అంటూ వేరే ఏం లేరు అనేక జీవులు ఉంటారు ప్రధానమే జగద్పంగా పరిణమించింది ఈ జీవుల భోగం కోసం పరిణమించింది ఇది సాంఖ్య సిద్ధాంతం మనం దాన్ని చూస్తూ ఏమండి విజ్ఞానవాదులను ఉన్నారు బౌద్ధులలో ఒక తెగ విజ్ఞానవాదులు వాళ్ళు ఏమన్నారంటే చూడవ చిత్తమే పరిణమించింది జగద్రూపంగా అని చిత్త పరిణామవాదులు వాళ్ళు ఈశ్వరుని అంగీకరించరు ఇంకా బౌద్ధులలోనే శూన్యవాదులు అని ఒక తెగ ఉన్నారు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు కూడా ఈశ్వరుని అంగీకరించరు వాళ్ళు ఏమన్నారంటే శూన్యము అంటే నథింగ్ అదే జగద్రూపంగా పరిణమించింది అని వాళ్ళు చెప్పారు వీళ్ళందరూ కూడా పరిణామవాదులే సాంఖ్యులు యోగులు బౌద్ క్షణిక విజ్ఞానవాదులు శూన్యవాదులు తర్వాత ఉపాసకులు శైవ వైష్ణవ వీళ్ళందరూ పరిణామవాదులే సో ఇక్కడ సాంఖ్యల యొక్క పరిణామవాదాన్ని మనం చూస్తూ ఉన్నాం పరిణామవాదం అద్వైతంలో అంగీకారం కాదు ఎందుకంటే పరిణామవాదం అయితే జగత్తు సత్యం అవుతుంది తర్వాత ఈశ్వరునిలో త్వర వస్తుంది ఈశ్వరుల్లో కొంత పరిణమించాడా అంతా పరిణమించాడా అంతా పరిణమించాడంటే జగత్త ఉంటుంది ఇంక ఈశ్వరుడు ఉండడు ఈశ్వరుడు ఖర్చు అయిపోతాడు ఉన్న ఆట అంతా చపాతీని చేసేసరే అనుకోండి ఇంకా ఆట ఏం అలాగే ఉన్న ఈశ్వరుడు అంతా జగత్తు అయిపోతే ఇంక ఈశ్వరుడు ఉన్నాడు జగత్త ఉంటాడు కాదు కొంత ఈశ్వరుడే జగత్తుగా అయ్యాడు కొంత మిగిలి ఉన్నాడు అంటే ఆ ఈశ్వరునిలో త్వర ఏర్పడుతుంది అంటే ఒక ఒక లుసుకు ఒక ఓ పార్ట్ ఉండదు ఆ ఈశ్వరుడులో సగమే ఉంటాడు ఈశ్వరుడు మిగతా సగం ఏమైందే అలా ఉన్నాడు ఆ ఈశ్వరుడు సగమే ఉన్నాడంటే మిగతా సగం ఏమైందంటే జగత్ అయిపోయింది మిగతా సగం అని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఈ వేషాలు ఏం పనికిరావు పరిణామవాదం అంగీకారం కాదు ఇప్పుడు ఇక్కడ సాంఖ్య సిద్ధాంతం మీకిదంతా రీక్యాప్ ఇదంతా కూడా సాంఖ్య సిద్ధాంతం అన్వీకైపోయింది ఏం గుర్తుందో ఏం గుర్తులేదో అని మళ్ళీ నేనంతా కూడా ఒకసారి ముందు ప్రస్తావించాను ఇప్పుడు ఎదిహి ప్రధానకృతో బంధో మోక్షో అర్థ పురుషేషు భేదేన సమవైతి తధానస్ పారాచ్యం ఆత్మైకత్వోపద్యతే ఇది యుక్త పురుషభేదకల్పన ఇప్పుడు ప్రధానంలో భేదం ఉంది కనుక ప్రధానము యొక్క మేళవింపు ప్రధానం అనేకంగా పరిణమిస్తుంది కాబట్టి ప్రధానము యొక్క పరిణామంలో భేదం ఉంది కనుక ఆ భేదాన్ని బట్టి పురుష భేదాన్ని వాళ్ళు అంగీకరించారు దాని మీద పూర్వపక్షం దాని మీద సిద్ధాంతం శంకరులు ఏమన్నారంటే చూడరా ప్రధానంలో భేదం ఉందని నేను అంగీకరిస్తున్నా కానీ ప్రధానంలో భేదాన్ని బట్టి పురుషుడిలో భేదం ఎందుకు వస్తుంది నువ్వే చెప్పావు కదా పురుషుడు అసంగుడని వాళ్ళు చెప్తారు పురుషుడు అసంగుడ నువ్వు చెప్పావు కదా పురుషుడు అసంగుడైనప్పుడు పురుషుల్లో భేదం ఉండడానికి హేతు ఏం లేదు ప్రకృతి పరిణామంలో భేదం ఉండొచ్చుగాక అంటే అని సిద్ధాంతం చెప్పారు దాని మీద వాడి పూర్వపక్షం ఏంటంటే చూడు పురుషులలో ఏకత్వం పనికిరాదు పురుషుల యొక్క అనేకత్వం అవసరం ఎందుకంటే ఈ ప్రధానం ఎందుకు పరిణమించింది పురుషుని యొక్క భోగం కోసం పరిణమించింది ఏమంటే ఆ పరిణామంలో ఆ భోగము కోసం పరిణమించినప్పుడు ఏకరూపంగా మాత్రమే పరిణమిస్తే ఒక్కడి భోగం కోసం పరిణమించింది కాబట్టి పురుషుడు ఒక్కడే అని మనం చెప్పచ్చు కానీ ప్రధానం ఏకరూపంగా పరిణమించట్లేదు అనేక రూపంగా పరిణమిస్తోంది ఆ పరిణామంలో భాగంగా అనేకములుగా పరిణమిస్తోంది అంచేతనే ఒకచోట సుఖం ఇంకో చోట దుఃఖం సుఖంలో తారతమ్యాలు దుఃఖంలో తారతమ్యాలు మనకి అనేక భేదాలు కనపడుతున్నాయి కాబట్టి భేదపూర్వకంగా ప్రధానం పరిణమిస్తోంది కాబట్టి ప్రధానం అసలు అంటూ పురుషుని యొక్క భోగం కోసమే పరిణమిస్తోంది కాబట్టి ప్రధానము యొక్క పరిణామంలో కనపడే భేదము పురుషుని ఎందు భేదాన్ని మనకి నిర్ధారిస్తుంది అని చెప్పి ఇది ఎలాగంటే ఇప్పుడు కిచెన్లో ఎన్ని రకాల వంటలు వండుతున్నారు అంటే ఒక్కటే రకం వంట వండుతున్నాము అంటే భోజనానికి ఒక్కడే వస్తున్నాడు అనమాట మూడు రకాల వంటలు వండుతున్నాము అంటే ముగ్గురు భోజనానికి వస్తున్నారని అయినా చెప్పాలి అయితే మూడు రకాల టేస్టులు కలిగిన మూడు గ్రూప్స్ భోజనానికి వస్తున్నాయని అనే చెప్పాలి అర్థమైందండి కాబట్టి ప్రధానము ఒక్క ఒక్క రకమైన పరిణామమే ఉంటే అప్పుడు పురుషుడు ఒక్కడే అని కానీ లేకపోతే ఒకే రకంగా ఉండే పురుషులు అనేకమని కానీ చెప్పాలి కానీ ఇప్పుడు అనేక రకాలుగా ప్రధానం పరిణమిస్తుంది కనుక పురుషులు అనేకులు అని మనం చెప్పక తప్పదు అని దీని సిద్ధాంతం ఏంటంటే ప్రధానము పరుని కొరకు గలదు ఇది ఎలాగంటే ప్రధానము అంటే త్రిగుణాత్మకం అని సంఘాతము అంటారు మీకు సిద్ధాంతం చెప్తా సాంఖ్య సిద్ధాంతం సంఘాతము సంఘాత్య పరార్థత్వం సంఘాతము పరుని కొరకు ఉండును పరుడు అంటే ఇతరుడు ఉత్కృష్టుడు రెండు అర్థాలు ఇప్పుడు కారు ఉంది రథ రథం తీసుకోండి ఇప్పుడు కారు కారు తీసుకోండి కారుని అనేక వస్తువులని ఒకచోటికి చేర్చి కారు తయారు చేశారు ఇప్పుడు ఈ కారు దేనికోసం తయారు చేశారు అంటే కారు కోసం కారు తయారైందని చెప్పకూడదు అది అంగీకారం కాదు ఎందుకంటే కారు కోసం కారు తయారు చేయరు ఎప్పుడు దేనికోసం తయారు చేస్తారు పరుడి కోసం కారు తయారు చేస్తారు పరుడు ఎవరు కారు కంటే భిన్నుడు కారు కంటే గొప్పవాడు గొప్పవాడంటే ఏ రకంగా గొప్పవాడు కారు జనం ఆయన చేతనుడు అది గొప్పతనం కాబట్టి కారుని కారు కంటే ఇతరుడైనా కారు కంటే ఉత్కృష్టుడైనా ఒక చేతన కోసం కారుని తయారు చేస్తారు కాబట్టి దీన్ని పరార్థత్వము సంఘాతం అంటే అనేకమును కలిపి చేసి సందర్భంలో పరార్థత్వము అనే నియమం వర్తిస్తుంది ఇప్పుడు ప్రధానము సత్వరజస్తమ గుణముల కలయిక అది పరిణమించింది ఒక చోట సత్వం ఎక్కువ రజస్సు తక్కువ తమస్సు తక్కువ ఇంకో చోట రజస్సు ఎక్కువ సత్వము తమస్సు తక్కువ సత్వం ఎక్కువ చోట సుఖం ఉంటుంది రజస్సు ఎక్కువ చోట దుఃఖం ఉంటుంది ఈ విధంగా ఈ మూడు గుణముల యొక్క మేళవింపు వల్ల ఈ జగత్తు నిర్మాణం అయినప్పుడు ఈ మేళవింపు సంఘాతం ఇది ఇది కొరకు అవుతుంది మేళవింపు ఒక్క రకంగా ఉందనుకోండి అప్పుడు పరుడు ఎంతమంది ఉంటారు ఒక్కడుంటాడు మేళవింపు అనేకం ఉన్నప్పుడు పరులు అనేకము ఉంటారు కాబట్టి ఈ జగత్తులో మీకు స్త్రీగుణముల యొక్క మేళవింపులో అనేకత్వం ఉంది కనుక ఈ జగత్తు యొక్క మేళవింపు అనేది పరుడి కొరకు ఉన్నది కనుక ఆ పరుడు అనేకమై ఉండాలి దీన్ని అర్థాపత్తి అంటారు అర్థాపత్తి అంటే అన్యథానుపపత్తి అంటే పరుడు అంటే పురుషుడు అనేకమైతే కానీ ఈ ప్రధానము యొక్క పరిణామంలో వచ్చే అనేకత్వానికి సంభవత్వ అనేకత్వానికి సంభవము కాదు అనేకత్వము సంభవము కాదు ఈ ప ప్రధానంలో వచ్చే అనేకత్వం సంభవం కావాలంటే ఈ ప్రధానము ఏ పరుడు కొరకు ఆ పరును ఎందు అనేకత్వము ఉండి తీరాలి దేవదత్తుడు ఈ లావుగా ఉన్నాడు అనే సత్యం మనకి సిద్ధించాలి అంటే వాడు రాత్రి భోజనం చేస్తూ ఉండి ఉంటాడు అలాగే ప్రధానంలో వచ్చిన పరిణామంలో అనేకత్వం సిద్ధించాలి అంటే ఈ ప్రధానము ఏ పరుడు కొరకు ఉన్నదో ఆ పరుడు అనేకము అయి ఉండాలి అర్థాపత్తి నాకు ఆయాసం ఎంతవరకు ఇది యుక్త పురుష భేద కల్పన ఈ అర్థాపత్తిని బట్టి పురుషుని ఎందు భేదము కల్పించుట తప్పనిసరి సాంఖ్య సిద్ధాంతం సాంఖ్యైర్బంధు మోక్షో అర్థ పురుషసమవేత అభ్యుపగమ్య ఇప్పుడు చూడండి ప్రధానము భిన్న భిన్నములుగా పరిణమించింది ఆ పరిణామంలో భాగంగా ప్రధానమునందు ఒక చోట సుఖమున్నది ఇంకొక చోట దుఃఖమున్నది జగత్ జగద్పంగా ఉన్నప్పుడు కానీ మేము అడుగుతాం ఒక ప్రశ్న ఈ ప్రకృతి ప్రకృతి అన్నా ఒకటే ఈ ప్రకృతిలో ఉండే సుఖ దుఃఖములతో కానీ బంధ మోక్షములతో కానీ పురుషుడకు పురుషునకు సంగము ఉందా చెప్పు నువ్వు నీ సిద్ధాంతం ఏమిటి నీ సిద్ధాంతంలో పురుషుడు సంగము గలవాడా అసంగుడా ఏమిటినే సిద్ధాంతం సాంఖ్య సిద్ధాంతం ఏమిటంటే పురుషుడు అసంఘుడు అది వాళ్ళ మౌలికమైన సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని వదిలిపెట్టేయకూడదు తెలుగుదేశం పార్టీ మౌలిక సిద్ధాంతాన్ని వదిలిపెట్టేసినట్టుగా సాంఖ్యలు మౌ మౌలిక సిద్ధాంతాన్ని వదిలిపెట్టేయకూడదు ఏదో పొలిటికల్ పార్టీలకు నడుస్తాయి సాంఖ్యలు అలా దాన్ని వదిలిపెట్టేస్తే వాడి సిద్ధాంతం ఏమి కాబట్టి నిజంగా నిజంగా అంటే తెలుగుదేశం పార్టీ గురించి కాదు సాంఖ్య సిద్ధాంతం గురించి కాబట్టి సాంఖ్యులు పురుషుడు అసంగుడు అని చెప్తారు అసంగుడు అని వాళ్ళ సిద్ధాంతం అంచేతనే పురుషుడు కర్త కాదంటారు మళ్ళీ భోక్త అంటారు దాంట్లో కూడా కొంత కల్తీ ఉంటుంది అసంగుడని నువ్వు అంటావా అనవా అసంగుడు అసంగుడైనప్పుడు దేనితో అసంగుడు ప్రకృతితో అసంగుడు ప్రకృతితో అసంగుడైనప్పుడు ప్రకృతి యొక్క పరిణామంలో అనేకత్వం ఉంది కాబట్టి ఈ అనేకత్వం నిలబడాలంటే పురుషుడులో అనేకత్వం ఉండి తీరాలని ఇలాగంటే తలకిందులో ఆర్గ్యుమెంట్ ఎలా ఒప్పుకుంటాం అదే అంటున్నారు చూడు సాంఖ్యులు బంధం కానీ ఒక విషయము పురుషుని ఎందు పురుషుని స్వరూపములో భాగము అని చెప్పరు వాళ్ళు సమవేత అంటే స్వరూపములో భాగముగుట విడదీయరాని భాగాన్ని సమవేత అంటారు పురుషుడు అసంగుడు ప్రకృతిలో వచ్చే సుఖం కాని దుఃఖం కానీ ప్రకృతిలో వచ్చే బంధం కానీ మోక్షం కానీ పురుషుని ఎందు విడదయ్యరాని విధంగా కలియదు అని వాళ్ళు చెప్తారు అలా చెప్పినప్పుడు ఈ ప్రకృతిలో ఉండే భేదాన్ని నిలబెట్టడం కోసం పురుషులలో భేదాన్ని చెప్పడము అసంగతము గును అర్థమైందండి ఆర్గ్యుమెంటు చేతనమాత్ర ఆత్మాన అభ్యుపగమ్యంతే ఇప్పుడు సాంఖ్యుణ్ణి మనం అడుగుదాం ఏమండి సాంఖ్య చూడు ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషిలో ఎన్ని ఉన్నాయి చెప్పు పురుషుడు ప్రకృతి ప్రకృతిలో ఉండే సుఖ దుఃఖాలు గుణదోషాలు బంధ మోక్షాలు అపోజిట్స్ ఇవి ఆ పురుషుడికి తగులుకుంటాయా తగులుకోవా తగులుకోవు వాడి సిద్ధాంతం అది పురుషుడు మరి ఏమిటంటావు అసంగుడు పురుషునిలో ఇప్పుడు ప్రకృతిలో విశేషాలు ఉంటాయి విశేషాలు అంటే డిఫరెన్సెస్ ఉంటాయి సుఖ దుఃఖాలు బంధమోక్షాలు గుణదోషాలు ధర్మాధర్మములు ఇత్యాది విశేషాలు ఉంటాయి ఈ విశేషాలు పురుషుని ఎందు ఉంటాయంట ఉండవంటావా ఉండవు నిర్విశేషంగా ఉంటాడు పురుషుడు మరి పురుషుని యొక్క స్వరూపం ఏమిటి శుద్ధ చేతన చేతన మాతృడు అని చెప్తావా చెప్పవా ఎస్ మేము అలాగే చెప్తాం మరి అటువంటిప్పుడు ప్రకృతిలో వచ్చేటువంటి గుణదోషాలని బట్టి బంధమోక్షాలని బట్టి పురుషుని ఎందు భేదముండాలి అన్న ఎలా చెప్పగలవు ఆత్మాన అనే బహువచనం చెప్పడానికి హేతువేమున్నది అత పురుష సత్తామాత్ర ప్రయుక్తమేవా ప్రధాన పారాథ్యం సిద్ధం నతు పురుషభేద ప్రయుక్తమితి కాబట్టి ప్రకృతియందు రెండు లక్షణాలు ఉన్నాయి ఒకటి అనేకత్వము రెండు పరార్థత్వము కరెక్టే కానీ ప్రకృతి ఎందుండే పరార్థత్వాన్ని అనేకత్వాన్ని నిలబెట్టడం కోసం పురుషునియందు అనేకత్వాన్ని కల్పించవలసిన అవసరము లేదు పురుషుడు పురుషుడుగా ఉంటూ ఉండగానే అనే అద్వితీయముగా శుద్ధ చైతన్య రూపంగా ఉంటూ ఉండగానే ప్రకృతిలో అనేకత్వము సంభవ మగును ఇప్పుడు ఉదాహరణ చూడండి ఇప్పుడు ఒక ఆకాశంలో దుమ్ము ధూళి ఉంది ఇంకో ఆకాశము శుద్ధంగా ఉంది ఒక ఘటాకాశము దుమ్ముధూళితో ఉంది ఇంకో ఘటాకాశము శుద్ధంగా ఉంది లేకపోతే ఢిల్లీలో ఆకాశం ఫాగ్తో ఉంది హైదరాబాదులో ఆకాశం నిర్మలంగా ఉంది ఇప్పుడు ఈ ఫాగ్ ఈ నిర్మలత్వము అనే విశేషము అనే తేడాని మనం అర్థం చేసుకోవటానికి ఆకాశంలో భేదం కల్పించాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి మీరు లేదు ఆకాశంలో భేదం కల్పించాల్సిన అవసరం ఏం లేదు ఆకాశము ఆకాశము వలె ఉండగానే అసంగంగా ఉండగానే ఢిల్లీలో ఆకాశంలో ఫాగ్గు ఇక్కడ ఆకాశం నిర్మలంగా ఉండవచ్చు ఇక్కడ ఆకాశం నిర్మలంగా ఉంది అక్కడ ఆకాశం ఫాగ్గులో ఉంది కాబట్టి ఆకాశము అనేకము అని చెప్పాల్సిన అవసరం ఉందా లేదు అలాంటి అవసరమేం లేదు అదేవిధంగా అయితే ఆకాశం అనేది లేకుండా కుదురుతుందా కుదరదు నిర్మలత్వం కుదురుతుందా కుదరదు కాబట్టి ఆకాశం లేకపోతే ఫాగ్ ఫాగీనెస్సు కుదరదు క్లియర్గా ఉండడము కుదరదు దట్ ఈస్ ట్రూ ఆకాశ సన్నిధి ఒకచోట ఫాగ్ ఉంటుంది ఒకచోట క్లియర్ ఉంటుంది అయితే ఇదిగో ఆకాశం ఉండబట్టే ఫాగ్ ఉంది క్లియర్గా ఉందన్న అన్నావు కదా కాబట్టి ఆకాశం అనేకము అని చెప్పాలా అవసరం లేదు ఆకాశము ఏకము అద్వితీయము దాని సన్నిధి ఎందు అది ఉండగా ఇన్ని భేదాలు కూడా మనకి ప్రతీటి అవుతూ ఉంటాయి కనబడుతూ ఉంటాయి అలాగే పరమాత్మ చైతన్యము అద్వితీయము అసంగము అది అలా ఉంటూ ఉండగానే ఈ ప్రకృతి యొక్క పరిణామములైన దేహేంద్రియ మనస్సంఘాతాలలో భేదము ఆ భేదాన్ని బట్టి సుఖ దుఃఖాది విశేషములు ధర్మాధర్మములు ఇత్యాది ద్వంద్వములన్నీ కూడా ప్రకృతి పరిణామములో సంభవమే ఆత్మ సన్నిధిలో ఆ పరమాత్మ చైతన్యం అలా ఉంటుంటే ఇన్ని భేదాలు సంభవమే ఎలాగంటే ఇంకో దృష్టాంతం రొజ్జూ రొజ్జూగా ఉండగానే ఏ మార్పులు లేకుండగా ఏ గుణదోషాలు లేకుండగా రజ్జువు రజ్జువుగా ఉండగానే ఒకడు దాన్ని చూసి పాము అనుకుంటాడు ఒక వికల్పం ఇంకొకడు దాన్ని చూసి మాలనుకుంటాడు మరో వికల్పం ఈ విధంగా నా ఎన్ని నాలుగు వికల్పాలు సంభవము ఇన్ని వికల్పాలు వచ్చాయి కాబట్టి నాలుగు వికల్పాలు వచ్చాయి కాబట్టి ఈ నాలుగు వికల్పాలకి ఆశ్రయం రజ్జువే కాబట్టి రజ్జువు ఎందుకనేకత్వం ఉండాలి అని చెప్పక్కర్ల రజ్జు ఒక్కటిగా ఉంటూనే నాలుగు వికల్పాలు సంభవం తెలిసిందండి ఆర్గ్యుమెంట్స్ అత పురుషభేదకల్పనాయా ప్రధానస్ వారాథ్యం హేతు ప్రధానము పరుని కొరకుంది ట్రూ ప్రధానము యొక్క పరిణామంలో భేదములు ఉన్నాయి విశేషములు ఉన్నాయి ట్రూ కానీ ఆ ప్రధానం పరుడు కొరుకుంది కనుక ప్రధానంలో విశేషాలు ఉన్నాయి కాబట్టి ఆ పరుడు అనేకమై ఉండాలి అనేది మాత్రం అంగీకారం కాదు ఆ వాక్యం తెలిసిందండి మీరు ఇలాగే కొంచెం ఓపికపట్టండి ఒకటి రెండు క్లాసులు ఓపిక పడితే ముందుకు వెళ్తాం ముందుకు వెళ్తామంటే ఆకాశ దృష్టాంతం ఇంకా ఉంది ఉపనిషత్తు ఇలాగే ఉంటుంది నేను పురాణ శ్రవణమా పురాణంలాగే ఉండదు పురాణం చెప్తూ కథ చెప్తుంటే చక్కగా తలకాయ ఊపుతూ ఉండొచ్చు విన్నప్పుడు వినొచ్చు లేనప్పుడు లేదు అలా ఏమి దీని లక్షణం వేరు నేనేదో నాకు అలా దాన్ని దాన్ని అలా చూస్తుంటే నాకు అలాంటి భావన కలిగి నేను అలా చెప్తూ ఉంటాను యూహటం అంటాను ఎందుకంటే పురాణ శ్రవణానికి అలవాటు పడి ఉంటారు స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అని మన బుద్ధికి మనుష్యులు ఆలోచించటం మానేశారు ఆలోచించడం చాలా కఠినమైన పని అంచేత పీపుల్ ఆర్ సో ఐ డోంట్ వాంట్టు థింక్ నువ్వే ప్యాకేజ్ చేసేసి క్యాప్ల్ చేసి మాకు ఇచ్చేసే మేము దక్షిణ ఇచ్చేస్తాం అది నోట్లో వేసిన అతలు పోతాం అనే స్థితి తీర్థ ప్రసాదాలు ఇచ్చేస్తే దక్షిణ ఇచ్చేసి వెళ్ళిపోతారంటే అక్కడ హుండీ పెట్టుకోవడం తీర్థం ప్రసాదం పెట్టుకోవడం ఆ హుండీలో పారాయి తీర్థం ప్రసాదం పుచ్చుకో ఆలోచించక్కర్లేదు నేను ఆలోచించింప జే అనక్కర్లేదు ఎందుకంటే కష్టమే ఆలోచింపజేయుట కష్టమే అంచేతనే మానవుడు ఏం చేశాడంటే పరిశీలించటము ఆలోచించటము మానేసి దాని స్థానంలో డూడూ బసవన్నలాగా తల ఊపడానికి అలవాటు పడ్డాడు ఎనివే నచ అన్యత్పురుషభేద కల్పనాయా ప్రమాణమస్తి సాంఖ్యానం సాంఖ్యులు పురుషుడు అనేకము అని చెప్తారు ఎందుకు రా అనేకము అంటే అదిగో ప్రకృతి అనేకం కదా వారిని తస్సదియ ప్రకృతి అనేకమైతే పురుషుడు అనేకం ఎందుకు అవుతాడరా అని వాడిని అడిగితే ఈ ప్రకృతి పురుషుడి కోసమే ఉంది కదా ఎలా ఉందండి ఆర్గ్యుమెంట్ ఇది ఇది నాకేదో దృష్టాంతం గుర్తురాట్లేదు కానీ ఈ ఆర్గ్యుమెంట్ చాలా అవకతవకగా ప్రకృతి పురుషుడి కోసమే ఉంది ట్రూ ప్రకృతిలో అనేకత్వం ఉంది ట్రూ కాబట్టి పురుషుడు ఒకటి ఏ ఏమిటి ఆర్గ్యుమెంట్ అది పురుషుడు అనేకము ఏ ఆర్గ్యుమెంట్ అది ఎలా ఉందంటే ఒక ఆయన అన్నాడు ఫారిన్ ఎన్ని డిగ్రీలు ఉంటాయి నూట ఉంటాయి కాబట్టి ఈ సృష్టిలో నూట ఎలిమెంట్స్ ఉండాలి అని ఫారెన్ హైట్ ధర్మమీటర్లో నూట డిగ్రీలు ఉంటే ఈ సృష్టిలో నూట ఎలిమెంట్స్ ఎందుకు ఉండాలి అలాగంటే అవసరం ఏం లేదు కదా ఏమైనా సంబంధం ఉందా కనెక్షన్ ఏమైనా ఉందా అసలు ఉన్నంటికను అలాగే ప్రకృతిలో అనేకత్వం ఉన్నది ఓకే ప్రకృతి పరార్థము అంటే పరుడు అంటే పురుషుడు పురుషుని కొరకే ఉన్నది ఓకే కాబట్టి పురుషుడు అనేకము అరే వాట్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇట్ ఈస్ చాలా తప్పు ఆర్గ్యుమెంట్ అది దీన్ని తెలుగులో ఎక్కడో వెనక్కాలు కొడితే పళ్ళు రాలేని సామెత ఒకటి ఉంది అలా ఉంది ఆర్గ్యుమెంట్ ప్రకృతిలో అనేకత్వం ఉంది కాబట్టి పురుషుడిలో అనేకత్వము నాట్ యాక్సెప్టబుల్ పరసత్తా మాత్రమే వా చైతన్మిత్త స్వయం బధ్యతే ముచ్యతే చ ప్రధానం ఇప్పుడు చూడండి ప్రధానమే మనస్సు పరిణమిస్తుంది బంధము ఎవరికి మనస్సుకి మోక్షము ఎవరికి మనస్సుకి అంతే ఆత్మకి బంధము లేదు మోక్షము లేదు ఆత్మ బంధము లేదు మోక్షము లేదు మనస్సు అజ్ఞానం చేత నేను బద్ధుడను అని భ్రమిస్తుంది జ్ఞానాన్ని పొంది ఆ భ్రమ నుండి బయటకు పడుతుంది కాబట్టి బంధమోక్షాది వ్యవహారం కూడా పురుషుని ఎందు భేదాన్ని కల్పించదు అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే వీడు బధి బంధింపబడి ఉన్నాడు ఆయన ముక్తుడు చూడు బద్ బద్ధుడు వేరు ముక్తుడు వేరు కాబట్టి ఆత్మభేదం తప్పదు అని వర్ణిస్తారు నో బంధమోక్షములు కూడా కల్పితములే కానీ యథార్థములు కావు ఇప్పుడు మీరు రజ్జువు ఎందు సర్పాన్ని చూసి భయపడ్డారు తర్వాత తెలుసుకుని భయం పోయింది అన్నారు ఇప్పుడు ఈ భయము మీరు కల్పించుకున్న భయమా యథార్థంగా ఉన్న భయమా మీరు కల్పించుకున్న భయం భయం పోయింది అన్నారు యథార్థంగా ఉన్న భయం పోయిందా మీరు కల్పించుకున్న భయం పోయిందా కల్పించుకున్న భయం పోయింది కాబట్టి భయానికి ముందు మీ స్వరూపం భయం వేసినప్పుడు మీ స్వరూపం భయం పోయిన తర్వాత కూడా మీ స్వరూపము భయంతో ఎట్టి సంబంధము లేకుండా ఆత్మ చైతన్యం అలాగే ఉంది మీరు భయానికి ముందు అభయంలో ఉన్నారు ఆత్మ చైతన్యం అభయస్థితిని ప్రకాశింపజేసింది భయం వేసినప్పుడు భయపడుతూ ఉన్నారు ఆ భయాన్ని ఆత్మచైతన్యం ప్రకాశింపజేసింది నాకు భయం పోయింది అని మళ్ళీ అభయంలోకి వచ్చారు అప్పుడు కూడా ఆత్మచైతన్యం అభయాన్ని ప్రకాశింపజేసింది ఆత్మచైతన్యానికి భయం రావడంతో కానీ భయం పోవడంతో కానీ సంబంధము లేదు లేకపోతే ఏమవుతుంది భయం యథార్థమైతే పోదు యథార్ కల్పిత భయం కాబట్టి పోయింది యథార్థమైన భయం అనుకోండి ఎలా పోతుంది కొద్ది యథార్థమైన సర్పం ఉంటే ఇది సర్పం కాదు అని తెలిసేసుకుంటే పోతుందా కాదు మిథ్యా సర్పం కాబట్టే పోయింది కాబట్టి బంధమోక్షములు కూడా అయథార్థములే కాబట్టి బంధమోక్షాలు భిన్నంగా ఉన్నాయి కనుక ప్రకృతి భిన్నంగా ఉంది కనుక పురుషుడు భిన్నంగా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రకృతి అంటే మనస్సు ప్రకృతి తెలుసుకుంటుంది నేను బుద్ధుడను అని అనుకుంటూ ఉంటుంది ప్రకృతి ఇప్పుడు మనం అలా అనుకుంటాం నేను జీవుడను నేను జీవుడని మీరు మీరు విమర్శ చేసి తెలుసుకున్నారా లేకపోతే అలా అనుకోవడం అందరూ అనుకుంటున్నారు కాబట్టి అనుకుంటున్నారా చెప్పండి ఒక కలెక్టివ్ థాట్ ప్యాటర్న్ అంటారు అందరూ కలిసి కలెక్టివ్గా ఓ మాట అనుకుంటూ ఉంటారు నేను బ్రాహ్మణుడను అంటాడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది కలెక్టివ్ థాట్ ప్యాటర్న్ అందరూ అలా అనుకుంటున్నారు నేను మద్రాసీని నేను పంజాబీని ఇవన్నీ కలెక్టివ్ థాట్ ప్యాటర్న్స్ వీటన్నిటికీ మూలంలో ఉన్న కలెక్టివ్ థాట్ ప్యాటర్న్ ఏమిటంటే ఐఎమ్ ఎన్ ఇండివిజువల్ నేను ఒక పరిచ్ఛన్న వ్యక్తిని నేను ఒక జీవుడను పరిచ్ఛన్న వ్యక్తినని లోకంలో అనుకుంటాడు ఏదో కొంచెం రిలీజియన్లోకి వస్తే నేను జీవుడను అనుకుంటాడు కాబట్టి జీవుడననుకున్న తర్వాత నేను పుణ్యాత్ముడనైన జీవుడను నేను పాపాత్ముడనైన జీవుడను అని మరొకటి అనుకుంటాను ఇవన్నీ కూడా వీడు తన ఎందు తాను ఆరోపించుకున్న భావజాలము తప్ప కలెక్టివ్గా కలెక్ట్ చేసుకుని ఇక్కడి నుంచి అక్కడి నుంచి వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది తెచ్చుకున్న నిక్కిమిద వేసుకున్నది తప్ప వీడేం తన స్వరూపాన్ని తరచి చూచి తెలుసుకున్నదేమీ కాదు కాబట్టి స్వయం బుద్ధితే ముఖ్యతేచ ప్రధానం కాబట్టి ఇప్పుడు మన మనస్సుకి అనుకుంటూ ఉంటుంది నేను బంధంలో ఉన్నాను నేను జీవుడు మనస్సు తనని తాను కన్విన్స్ చేసుకోవాలి నాకు బంధం లేదు నేను పరిచ్ఛున్నుడను కాను అంతే బ్రహ్మభావము అంటే అంతే నేను పరిచ్ఛున్నుడను కాను ఇట్ ఈజ్ వెరీ సింపుల్ సన్యాసం తీసుకుంటాను సన్యాసం అంటే యథార్థంగా తీసుకున్న సందర్భంలో సన్యాసానికి ముందే అనుకుంటాడు నేను భర్తను నేను తండ్రిని నేను కొడుకును అనుకుంటాడు కొడుకును అనుకున్నాడు కాబట్టి తద్దినం పెట్టాలి భర్తను అనుకున్నాడు కాబట్టి ఆవిడ చెప్పిన మాట వినాలి తండ్రిని అనుకున్నాడు కాబట్టి వాడితోటి వేగాలి కొడుకు అన్న పడేవాడితోటి వేగుతూ ఉండాలి వీడు సన్యాసం పుచ్చుకున్నాడు నేను భర్తను అని అనుకోవడం మనుషుడు ఇంకా ఆవిడ చెప్పినా వాడు వినక్కర్లేదు వీడి బతుకు వీడి బతక ఎటు వచ్చి ఆవిడ పోయినో ఆవిడ అపేక్షించకూడదు అంతే తేడా నేను తండ్రిని వీడు అనుకోడు ఇంకా కొడుకు ఎలా ఏడిసినా వీడికి ఏం సంబంధం లేదు ఏదైనా సహాయం చేస్తే చేయొచ్చు దట్ ఈస్ డిఫరెంట్ నేను తండ్రి అందరితో పాటుగా సహాయం అంతే హెల్ప్ కానీ అడ్వైస్ కానీ అందరితో పాటు నథింగ్ స్పెషల్ నేను కొడుకునని వీడు అనుకోడు ఫలానా వాళ్ళ కొడుకునని వీడు అనుకోడు ఫలానా వాడికి దండం పెట్టదు వేరే సంగతి వాళ్ళ కొడుకుని నేను అని అనుకోడు కాబట్టి తద్నాలు ఇవేం పెట్టడం అంచేతన మీరు భావన చేస్తే భావనని బట్టి వస్తుంది అంతా కూడా ఆ భావన యథార్థమైన భావన చేస్తే మీ ప్రవృత్తి మీ జీవితము సత్యం మీద ఆధారపడి ఉంటుంది కల్పితమైన భావన చేసుకుంటే ఆ కల్పనల వెనకాల పరుగులు తీస్తూ ఉంటాడు మనిషి అంతే వెరీ వెరీ దీంట్లో ఈ మనస్సులో భావన పుడుతుంది ఆ భావన వీటితోటి వీడు తాదాత్మ్యాన్ని చెంది బొద్ధుడుగా భాషిస్తాడు ఆ భావనను నిరాకరించి ఐ హాట్ మై మైండ్ అని ఎప్పుడైతే మనస్సుని సాక్షిగా దర్శిస్తాడో వీడియందు ఏ భావన ఉండదు అంటే ఇలాంటి బంధించే భావన లేవు ఆకాశంలో ఉండిపోతాడంటే కాబట్టి నేను ముక్తుడనయ్యాను అనే భావన కూడా ఉండదు కాబట్టి ఇదంతా మనస్సే ఇప్పుడు ఒక చాలామంది అడుగుతారు జ్ఞానం జ్ఞానము ఆత్మసాక్షాత్కారము ఇది సడెన్నా గ్రాడ్యువల్ అని అడుగుతారు అడిగితే చూడండి సడెన్నా గ్రాడ్యువల్లా అన్నది అది సందర్భాన్ని బట్టి ఉంటుంది దీనికి దృష్టాంతం ఏం చెప్తారంటే చెట్టు నుంచి పండు పడుతుంది మామిడి పండు చెట్టు నుంచి పడుతుంది ఆ పడ్డం అది సడెన్ ఆ గ్రాడ్యువల్ యు కెన్ సే యూ కెన్ సే ఇట్ గ్రాడ్యువల్ అది పిండి పెరిగింది పెరిగింది పెరిగింది ఇంతకాలానికి కింద పడింది గ్రాడ్యువల్ బట్ దెన్ ఇట్ ఈస్ సడెన్ ఆల్సో అంతే సడెన్గా పడింది అంతే కాబట్టి మనస్సు దృష్టితో కాలం దృష్టితో గ్రాడ్యువల్ తత్వం దృష్టితో సడెన్ బంధము మోక్షము కాబట్టి బంధమోక్షాలనే భేదం ఉంది కనుక ఆ భేదం ప్రధానంలో ఉంది కనుక ఆ భే భేదం ఆత్మలో ఉందని నువ్వు చెప్పరా అంటే సాంఖ్యుని అడిగితే అబ్బాయి ఆత్మలో లేదో ఆత్మాసంగం ఉంటాడు మరి ఎక్కడుందిరా భేదం ప్రధానంలో మరి ఆత్మ అనేకం ఎందుకైందిరా అంటే ఏం చెప్తాడు ఇది సాంఖ్యులలో ఉండే ప్రధా పెద్ద దోషం ఇది ఓవైపు అసంగులు అని చెప్తూనే వాడు ఆత్మభేదాన్ని అంగీకరించడం ముందు చూసారా అదే ఆ సాంఖ్య సిద్ధాంతుల యొక్క సిద్ధాంతాన్ని ఫాలో అయిన వాళ్ళ యొక్క భేద దృష్టి ఎందు వాళ్లకు ఉండే దారిధ్యం ఆ భేదాన్ని అలా పట్టుకుని ఉండటం ఉన్నదే దాని నుంచి వచ్చిన మహాదోషం నేను బెల్లంకొండ రామరాయకవి గీతాభాషం మీద ఆయన వ్యాఖ్యానం చూస్తున్నాను చూస్తుంటే ఆయన ఈ భేద దృష్టిని తీసుకుని ఖండిస్తారు ఆ ఖండించే సందర్భంలో ఆ చెప్తారు ఈ సిద్ధాంతంలో ఇలా ఉంది ఇలా ఉందని అవి చూస్తే ఆశ్చర్యం వస్తుంది ఇంతటి మహావిద్వాంసులు లోకంలో ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద ఆచార్యులు అనబడే వాళ్ళు ఇంత ఘోరమైన తప్పిదాలు ఎలా చేస్తారా అని ఆశ్చర్యం కాబట్టి లోకంలో ఎలా ఉంటుందంటే బాగా పేరు ప్రఖ్యాతులు ఉండి ఒక అంటే ఏ పర్సన్ హూ ఇజ్ ఆల్రెడీ మేయిడ్ ఒక పేరు ప్రతిష్ట సమాజంలో పది మందికి తెలుసు ఉండటము లోకప్రియుడై ఉండటము ఒక ప్రతిష్ట ఒకప్పుడు ఆ ప్రతిష్ట గుడ్ కాజులో ఉండొచ్చు మరొకప్పుడు బ్యాడ్ కాసులో ఉండొచ్చు మొత్తానికి నేమ్ ఈ మేడ మేడ్ అేమ్ ఆ ప్రతిష్ట ఉంటే వాడు చెప్పిందని అందరూ వింటారు ఏ ప్రతిష్ట లేని అమాయకంగా ఉండేవాడు ఏదైనా చెప్పాడు అనుకోండి దాన్ని పట్టించుకోరు కానీ సత్యము ఈ ప్రతిష్ట దగ్గర నుంచి రాదు ఎందుకంటే వాడు ఆ ప్రతిష్ట గలవాడు చెప్పాడంటే ఆ ప్రతిష్టకు అనుకూలంగా చెప్తాడు దానికి దానికి పనికొచ్చేట్లే చెప్తాడు అంతేగానిన్నట్టు చెప్పడం ఎక్కడైనా మీరు ఆలోచించండి మీరు గురువులకి శుశ్రూష చేస్తేనే మీకు జ్ఞానం వస్తుంది అనే మాట మరీ గట్టిగా చెప్తుంటే అది కొంత వ్యవహారం అని మీరు పట్టుకో అది గట్టిగా చెప్తున్నాడంటే ఆయన మనస్సులో ఒక ఆకాంక్ష ఉంది వీళ్ళందరూ చేజారిపోకూడదు మనకు సేవ చేస్తూ ఉండాలి అనే ఆకాంక్షదో కొద్దో కొంచెమో ఎక్కువ ఉంది అది చెప్పిస్తుంది అలాచ లేకపోతే మామూలుగా అయితే మీ స్వరూపాన్ని తెలుసుకోవడానికి మీరు ఆచార్యుడి దగ్గరికి వెళ్ళాలి గురుమే వాత అని ఒక్క మాట వస్తుంది మొత్తం ఉండగోపనిషత్తులో ఒక్కటే మాట ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి వారికి వారిని దండం పెట్టి వారి దగ్గర తెలుసుకో అని ఓ మాట గీత మొత్తం మీద కూడా ఓ మాట వస్తుంది అంతేగాని ఇంక ముందు నుంచి చిగురిదక అదే కొట్టిపోసి ఇట్లా ఉండదు కొన్ని చోట్ల అలా ఉంటాం కొన్ని చోట్ల అలా ఉంటాం ఇప్పుడు గురుమహారాజు గురుమహారాజని తప్పెట్లు పట్టుకుని మీరు భజన చేస్తే ఏమొచ్చింది ఆ గురుమహారాజు చెప్పిన సత్యం మీరు తెలుసుకుని దాన్ని ధ్యానం చేయండి కూర్చుని అంతేగాని గురుమహారాజు గురుమహారాజని తప్పెట్లు కొట్టేస్తే అయిపోయిందా సో ఇలా ఆలోచించాల్సింది ఓకే కాబట్టి ఇప్పుడు వీడు బుద్ధుడుగా ఉన్నప్పుడు వీడి స్వరూపభూతమైన చైతన్యం ఎక్కడుంది అక్కడే ఉంది అది ఉండబట్టే నేను బుద్ధుడును అనే భావం ప్రకాశిస్తాను పరసత్తా మాత్రమే నిమిత్తీకృత్య అది అలా ఉంది ఉందంటే అది ఈ ఆత్మ చైతన్యం ఎటువంటిదంటే నేను బుద్ధుడను అని వీడు అనుకుంటే తథాస్తు ఉంటుంది తథాస్తు దేవతలు ఉంటారు తథాస్తు దేవతలు ఉంటారు మీరు ఏమన్నా వాళ్ళు తథాస్తు ఉంటారు దీనికి మన వాళ్ళు అర్థం కాని చెప్తారంటే వాళ్ళు ఎక్కడెక్కడో చుట్టుపక్కల ఉంటారు వాళ్ళు తథాస్ అక్కడి నుంచి తథాస్తు ఉంటూ ఉంటారని వీళ్ళు అర్థం చెప్తారు అది కాదు ప్రతిదానికి అలాగా లిటరల్గా అర్థం చెప్తే అది అవకతవకగా తయారవుతుంది అది ఒక బిలీఫ్ అయి కూర్చుంటుంది తథాస్తు దేవతలు అంటే అర్థం ఏంటంటే ఆత్మచైతన్యమే దేవత మీరు నేను అయోగ్యుడును అనగానే తథాస్తు ఉంటుంది నేను శివోహం మీరు అన్నారనుకోండి తథాస్తు నేను పాపిని అన్నారు అనుకోండి తథాస్తు నేను బంధంలో సంసార బంధంలో ఉన్నాను తథాస్తు నేను దుఃఖిని తథాస్తు నేను భయపడుతున్నాను తథాస్తు నాకు భయం లేదు అభయోహం తథాస్తు ఆత్మచైతన్యము యొక్క సన్నిధి బంధము ప్రకాశిస్తుంది మోక్షము ప్రకాశిస్తుంది ఆత్మచైతన్యానికి బంధ మోక్షాలతో సంబంధం లేదు కాబట్టి ఒకడు బద్ధుడు ఇంకొకడు ముక్తుడు కాబట్టి ఆత్మలు రెండు అనే ఆర్గ్యుమెంట్లు చూసారా చాలా తప్పు పరచ ఉపలబ్ధిమాత్ర సత్స్వరూపేణ ప్రధాన ప్రవృత్తవిశేషేణేతి ఇప్పుడు పరమాత్మ పర అంటే పర ఆత్మ పరమాత్మ అంటే ఆత్మచైతన్యం అది దాని స్వరూపం ఏమిటి ఉపలబ్ధి మాత్ర సత్తా దాని స్వరూపం ఉపలబ్ధి అంటే జ్ఞానము అంటే చిత్ ఎటువంటి చిత్ సత్త అయిన చిత్ అదే సత్ అదే చిత్ అదే చిత్ అదే సత్ అది అది ఆత్మస్వరూపం యొక్క లక్షణం ఈ సందర్భంలో మీరు గమనించాల్సింది ఏంటంటే సత్ చిత్ దీని గురించి మీరు గమనించదగ్గ విషయం చెప్తా సత్ సత్యము చిత్ లేదు చిత్ అనేది లేదు సత్తే ఉంది ఆ సత్తు నుంచి సత్తు వికారముగా చిత్తు పుడుతుంది అని చెప్పి వాళ్ళు నాస్తికులు వాళ్ళనే మెటీరియలిస్ట్స్ అని భౌతికవాదులు మెటీరియల్ మాత్రమే ఉంది ఈ చైతన్యం అనేది మెటీరియల్ నుంచి పుడుతుంది చిత్ అనేది వికారంగా పుడుతుంది ఉన్నది మటుకు అని చెప్తారు వాళ్ళని భౌతికవాదులు నాస్తికులు హేతువాదులు అని కూడా అంటారు డయలెక్టికల్ మెటీరియలిజం ఆఫ్ ది మార్క్స్ అది అదే ఏమండే చిత్తు మాత్రమే సత్యము సత్ అనేది లేదు వీళ్ళని బౌద్ధులు అని అంటారు క్షణిక విజ్ఞానవాదు చిత్త ఒక్కటే సత్ అనేది లేదు ఏమండే సత్తు సత్యమే చిత్తు సత్యమే అంటే ఇప్పుడు ఎన్ని సత్యాలు అయ్యాయి రెండయ్యాయి వీళ్ళు ద్వైతులు సత్తు సత్యమే చిత్తూ సత్యమే వీళ్ళు ద్వైతులు మరి దేవుడు ఎవడో అంటే చిదచిద్విశిష్ట ఈశ్వర అచిత్ అంటే సత్ చిత్ అంటే చిత్ కాబట్టి చిత్ సత్తు రెండింటితో కూడినవాడు అంటే జడ జగత్తు ఉంటుంది ఆయనలో చిత్తైన జీవులు ఉంటారు ఆయన పక్కన నిలబడి ఉంటాడు అది ఇదో వ్యాఖ్యానం దీన్ని విశిష్ట అద్వైతం అంటారు వాళ్ళు ద్వైతులు అద్వైతం అని పేరు పెట్టుకుంటారు చూడండి ద్వైతులు